అప్పుడు అజహర్ లక్షణం వరే సృష్టి అప్రధానం తీసేయి ఆత్మే ప్రధానం జహద్ అజహర్ లక్షణం ఇలా జాగ్రత్తగా లక్షణాన్ని బట్టి అధిష్టానమా ఆశ్రయమా అన్న నిర్ణయాన్ని పొందటం అత్యుత్తమ వివేకం ఏమంటే వివేకాలలో అత్యుత్తమ వివేకం ఏమిటి ఒక వివేకం ఉంది ఏమిటయ్యాది అంటే అధిష్ఠానమా ఆశ్రయమా ఈ రెండింటిని తెలుసుకోగలగటం గుర్తుపట్టగలగటం గురి గుర్తు ఈ రెండింటిలోనే ముడిపడింది ఈ గురి గుర్తు అన్నది అధిష్టానమా ఆశ్రయమా అనేది తెలియాలి ఇది తెలియకుండానే రహితం అన్నా అనుకో అది లేదు ఇది లేదు అన్నా అనుకో తెలియకుండానే లేదని ఎలా మీ ఇంట్లో కోహినూరు వజ్రం ఉందా అని ఎవరైనా అడిగే ఉన్నా నిజానికి మానవులు ఎవరు కోహినూరు వజ్రం చూసిన వాళ్ళు ఇప్పుడున్న తరంలో ఎవరు లేరు కానీ మీ ఇంట్లో కోహినూరు వజ్రం ఉందా అంటే లేదంటే ఎలా తెలుసు నీకు లేదయ్యా బాబు కోహినూరు వజ్రం అంటే నేను ఎట్లా ఎందుకుంటాను అంటాడు ఇంకేవేవో లక్షణాలు చెప్తాడు ఈ లక్షణాలన్నీ చెప్పి కోహినూరు వజ్రం మా ఇంట్లో లేదండి అసలు కోహినూరు వజ్రం ఎప్పుడన్నా చూసావా చూడలేదా నీకు తెలుసు మరి చదువుకున్నానండి పుస్తకంలో చదువుకున్నాను పుస్తకంలో ఏం చెప్పాడు మరి దాని లక్షణాలు చెప్పాడు సరే పోని చింతామణి రత్నం ఉందా లేదండి పోనీ సమంతకమణి అన్నా ఉందా కనీసం వినాయకు చదివితున్నాడు ఖర్చు చదువుకుంటావు కదా సమంతకమణి ఇక్కడే ఉందని ఎక్కడ ఉందా శమంతకమణి రోజుకి ఏనిమిని బారుల బంగారాన్ని ఇస్తున్నాడు సమంతకమణి మరి అంత విశేషమైన సమంతకమణి ఎక్కడుంది ఏమోనండి తెలియదు కానీ ఉంది ఎక్కడ సృష్టిలో మాత్రం ఉంది ఎక్కడో అవుతాడు మా ఇంట్లో ఇలా ఎన్నో విశేషాలను విశేషణాలను విశేష్యాలను మళ్ళా ఒక త్రిపుటి చెప్పాము ఇప్పుడు విశేషణము విశేష్యము విశేషము లక్షణం మీద ఆరోపించబడుతుందండి ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ను లక్షణాన్ని గుర్తుపెట్టగలిగే జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ నీ బుద్ధి దేనెమడబడిపోయింది విశేషము విశేషణము విశేష్యము అన్నదాని వెంటబడిపోతుంది పోయేటప్పటికీ లక్షణం అంతే జాగ్రత్తగా లక్షణాని గుర్తుపెట్టి ఈ భ్రమాజన్య జ్ఞానాన్ని విడిచిపెట్టి అధిష్టానమేదో నిర్ణయం పొందితేనే ఆ అధిష్టానాన్ని రహితపరిచేటటువంటి మోక్ష మార్గంలో వెళ్ళగలుగుతావు కైవల్య మార్గంలో వెళ్ళగలుగుతావు లేకపోతే నువ్వెప్పటికీ ఆశ్రయ స్థితిలోనే ఉంటావు మారవు ఈ సత్యాన్ని తెలియ చెప్పడమే ఈ శ్లోకంలోని అంతరార్థం ఈ లక్షణాల వ్యక్తీకరణలో ఏ మాత్రమైన లోటు లోటైనా సూర్యునిలో ఉండే సారీ ఈ వ్యక్తీకరణలో ఏమాత్రమైన లోటైనా సూర్యునిలో ఉండి ఉంటే ప్రకాశము నిచ్చుట సూర్యునికి చెంచల గుణం అయి ఉండేది అంతే మన దీప ప్రకాశం ఎట్లాగో సూర్యప్రకాశం కూడా అట్లాగే అన్నాం అనుకోండి ఒకవేళ ఏమైపోతుంది అప్పుడు దీప ప్రకాశం చెంచలం ఒకప్పుడు పెద్దగా కనబడుతుంది తైలం తగ్గిపోయే కొద్ది చిన్నగా కనబడుతుంది ఆ తర్వాత ఒత్తి కూడా మాడి మసి అయిపోతుంది దీపారాధన ఆ ప్రకాశం ఆ సూర్యప్రకాశం ఒకటేనండి అనుస అనకూడద ప్రకాశం అది స్థిర ప్రకాశం మీరు శీతలము నిచ్చుట అగ్ని వేడినిచ్చుట కూడా భౌతిక గుణములే కాక సబ్ చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనంద లక్షణముల వ్యక్తీకరణముగానే ఉన్నది అని జ్ఞానులు గుర్తిస్తున్నారు అంతే తెలిసిపోయింది ఇప్పుడు మనమంతా విచారణ చేశాక ఇప్పుడు ఈ సృష్టి అంతటా ఎక్కడెక్కడైనా సరే ప్రకాశ లక్షణం గాని చైతన్యమనే కదలిక గాని రెండు ఉంటే ఆ రెండు ఈశ్వర లక్షణాలు ఆ రెండు పరమాత్మ లక్షణాలు ఏదైనా సరే అది కదులుతోందన్నా ప్రకాశిస్తోందన్నా మూడవ లక్షణం దానికి ఉనికి ఉంటే చాలు ఉనికి అన్నది కూడా పరమాత్మ లక్షణమే జాగ్రత్తగా గుర్తుపట్టాలన్నమాట ఉండుట ప్రకాశించుట కదలుట ఈ మూడు లక్షణాలు ఉంటేనే వాటిని గుర్తుపడితేనే జ్ఞానం గుర్తుపట్టిన తర్వాత అనుభవిస్తేనే ఆనందం ఈ ఐదు లక్షణాలు ఇలా మిళితమై ఉన్నాయి జాగ్రత్తగా వీటిని లక్షణముల రీత్యా గుర్తుపట్టాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అగ్నౌ తేజ తద్విద్ది మామకం వ్యక్తీకరణలో ఏమాత్రమైన లోటు నీటిలో గానీ అగ్నిలో గాని ఉండి ఉంటే వాటికి